్రహ్మస్పత ఆన శ్రన్వన్నోదసాదరం శ్రీ మహాగణాధిపతివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాధుగణ మనో నాల్గోో శ్లోకం చూడాలి అందము భూమిరాపోనలోయ మనం అవతారికి చూసి ఉన్నాము శ్రోతారం ప్రరోచనైన అభిముఖీకృత అంటే ఈ జ్ఞానము చాలా గొప్పది ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వారు ఆత్మస్వరూప నిష్ఠులై జీవన్ముక్తులవుతారు సంసార బంధం నుంచి విముక్తులవుతారు అని ఆ విధంగా జ్ఞానము మహిమను మహిమను యథోచితంగా ప్రశంసించిన తరువాత ఇప్పుడు జ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టారు ఇప్పుడు ఇక్కడ చేసే విచారం ఏదైతే గలదో దీన్ని సాంఖ్య విచారము అని అంటారు అంటే సాంఖ్య విచారం కూడా వేదాంతంలో భాగమే దాన్ని సాంఖ్య దర్శనం వేరే ఉన్నది వేదాంత దర్శనము వేరే సాంఖ్య దర్శనము కపిల సాంఖ్యము పేరుతోటి ప్రసిద్ధము కపిల మహర్షి ఆ దర్శనాన్ని ప్రవచించారు దాంట్లో ప్రకృతియే ప్రకృతి లేక ప్రధానము అనే సృష్టికి మూలమునందు అది దాంట్లో పరిణామం వచ్చి జగద్రూపంగా ప్రకటమవుతుందని జీవులు పురుషులు పురుష శబ్దం చేత జీవులు చెప్పబడతారు జీవులు అనేకులని జగత్తు సత్యము జీవులు అనేకము ఈశ్వరుడు అనేవాడు లేడు ఇది సాంఖ్య దర్శనం కపిల సాంఖ్యం అయితే భాగవతంలో కపిల మహర్షి ఉన్నారు ఇప్పుడు నేను చెప్పింది ఇది భాగవతంలో కపిలుడు కాదు మామూలుగా కపిల సాంఖ్యము పేరుతో ప్రసిద్ధమైన ఒక శాస్త్రం ఉన్నది కపిల మహర్షి చెప్పిన ఏమో ఏం చెప్పారో ఏమో సూత్రాలు కొద్దిగా ఉన్నాయి ఏమి దొరకవు ఈశ్వర అనే ఆయన కారికలు రాసినారు ఆ కపిల మహర్షి చెప్పిన సూత్రాలను బేసిస్గా ఆ కారికలను బట్టి మనం కపిల సిద్ధాంతం ఇదే అని తెలుస్తూ కాబట్టి అది ఆ కపిల సాంఖ్యం దాంట్లో ప్రకృతి పురుష విభాగం దాంట్లో చెప్పబడినదో దాన్ని ఎత్కించిత్ మార్పులు చేర్పులతోటి వేదాంత దర్శనంలో స్వీకరించటం అనేది ఉంటుంది ఏమీ సరిగ్గా రావట్లేదు కానీ ఇక్కడి నుంచి చూస్తే బాగానే ఉన్నప్పటికట్టు అనిపిస్తోంది కానివ్వండి సెట్ అవుతుంది కనుక ఈ కపిల సాంఖ్యము ఆధారంగానే యోగ దర్శనము ఒకటి కపిల సాంఖ్యం నుంచి వచ్చిందే యోగ దర్శనానికి కపిల సాంఖ్యానికి ఉన్న మౌలికమైన భేదం ఏమంటే ఈశ్వరుడు ఉంటాడు కపిల సాంఖ్యంలో ప్రకృతి ప్రకృతియే జగద్రూపముగా ప్రకటముగుట జీవులు అనేకము అక్కడితో ఆగిపోతుంది కపిల సాంఖ్యం కానీ దానికి ఈశ్వరుడు అనే ఇంకొక తత్వాన్ని మీరు జత చేసినట్లయితే అది యోగదర్శనము పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనము అది వ్యవస్థ కానీ భాగవతంలో ఉండే కపిలుడు ఆయన వేదాంతి భాగవతంలో కపిలుడు వేదాంత దర్శనానికి సంబంధించిన వాడే సో ఊరికే అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ జగత్తును మీరు చూడండి జగత్తు చాలా విస్తారంగా ఉంటుంది వివిధములైన పదార్థములు ఉంటాయి జగత్తులు కొండలు నదులు గుట్టలు దేహాలు చూసుకున్నట్లయితే మనుషులు పశువులు పక్షులు క్రిములు కీటకాలు ఇవి కాక మీరు పురాణాల గురించి చూసినట్లయితే ఇంకా కొన్ని జీవులు ఉంటారు దేవ యక్ష గంధర్వకి నరకిం పురుష అంటే నాగ ఇలాగ ఇంకో కొన్ని లిస్టులు ఉంటాయి రాక్షస అసుర ఇంకా పెద్ద లిస్టులు ఉంటాయి దైత్య దానవ ఇవన్నీ ఉరికే పురాణాల్లో మనకి కనపడే పేర్లు మామూలుగా మనకు ఎదురుకుండా కనపడే జగత్ ఉంది ఈ మొత్తం జగత్తంతా కూడా ఎనిమిది తత్వాల నుండి పుట్టింది అది ఈ శ్లోకంలో భిన్నా ప్రకృతి అష్టధా ప్రకృతి అంటే ఆ మూలతత్వము ఒక్కటి అది ఏ అష్టధా భిన్నా ఎనిమిదిగా పగిలింది భిన్నా అంటే పగిలింది అర్థం వేరువేరు వేరువేరు అంటే పగిలితే వచ్చేది వేరువేరే కదా కాబట్టి పగిలితే వచ్చేది కూడా భేదమేనే కానీ అక్కడ భిన్నా అంటే పగిలినది పగలడం అంటే చూడండి మీకు గుడ్డు పగిలి పక్షి దాన్ని బయటకు వస్తుంది అది భిన్న అంటే అలాగే గింజ చిక్కుడు గింజ పగిలి మీకు అంకురం వస్తుంది శనగగింజ పగిలి మీకు అంకురం వస్తుంది సో అది భిన్న అంటే అదేవిధంగా ఆ మూల ప్రకృతి అంటే సకల జగత్తు ఏ తత్వం నుంచి ఆవిర్భవించిందో దానికి ప్రకృతి అని పేరు మౌలికమైన సృష్టి ఆది అన్నుంది కనుక దానికి మూలా అని ఒక పదం వేశారు మూల అంటే తెలుగు మూల కాదు సంస్కృత మూల తెలుగు మూల అంటే ఈ మూల ఆ వేరేది మౌ ఉన్నది ఆరిజిన్ ఆ మూల ప్రకృతి పగిలి ఎనిమిదిగా ఎనిమిది తత్వాలుగా ప్రకటమైనది ఆ ఎనిమిది తత్వాల నుండే ఈ సకల జగత్తు ఆవిర్భవించినది దీన్ని ప్రకృతి పురుష వివేకము అనే హెడింగ్ కింద అధ్యయనం చేస్తారు ఈ అధ్యయనం చాలా అవసరం ఎందుకంటే అల్టిమేట్గా మనము దేహాభిమానాన్నించి బయటపడాల్సి ఉంటుంది ఈ దేహము నేను అనే అజ్ఞానంలో కొనసాగినంత కాలము ఆ ఆత్మతత్వము తెలియట సంభవము కాదు కనుక దేహాభిమానం నుంచి బయటపడాలంటే దేహము ప్రకృతి కార్యము ప్రకృతి నుంచి వచ్చింది నేను ప్రకృతికి చెందినవాడను కాను నేను ప్రకృతిని కాను ప్రకృతికి చెందినవాడను కాను నేను పురుషుడను చేతనుడను ప్రకృతిని తెలుసుకునేవాడనే తప్ప ప్రకృతికి చెందినవాడను కాను అనే సత్యాన్ని ఆవిష్కరించుకున్నప్పుడే వీడు దేహాభిమానం నుంచి బయటపడి జీవన్ముక్తుడవుతాడు కాబట్టి దేహాభిమానము అనే అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే దేహం అంటే ఏమిటి అది ఎలా ఆవిర్భవించింది ఎక్కడి నుంచి వచ్చింది అది ప్రకృతికి చెందినది అని తెలుసుకోవటం కోసం ఈ విచారమంతా కూడా అవసరమవుతుంది చాలా ప్రధానమైన విచారం కాబట్టి ప్రకృతి ఎవరి ప్రకృతి ఈశ్వరుని యొక్క ప్రకృతి మే ప్రకృతి ఈ మే అనే ఈశ్వరస్య అని అర్థం చెప్తున్నవాడు ఈశ్వరుడు కనుక ఈ ఈశ్వరస్య ప్రకృతి ఈశ్వరుణ్ణి పెడితే అది వేదాంతమైంది ఈశ్వరుణ్ణి తీసేస్తే కపిల సాంఖ్యం అవుతుంది సాంఖ్యంలో మే ఉండదు ఇంకా ఈశ్వరస్య అనే మాట ఉండదు సో అది మౌలికమైన భేదము వస్తువు వలన వేదాంత దర్శనము ఇతర దర్శనములు తెలుసున్న వాళ్ళు ఉంటారనే అభిప్రాయంతో నేను అలా చెప్తూ ఉంటాను సో మే ప్రకృతి అష్టధా భిన్న ఇప్పుడు ఈ జగత్తులో అనంతములైన పదార్థాలు ఉంటే ఇవన్నీ ఎనిమిదింటి నుంచి వచ్చేయంటే అది ఎలాగండి అంటే అదేమీ సమస్య కాదు ఇప్పుడు కాయ ఒకటి ఉంటుంది కుంచె ఒకటి ఉంటుంది రంగు ఒకటి ఉంటుంది కానీ చిత్రకారుడు అడు ఒకడే ఉంటాడు కూడా పైగా కానీ ఆ చిత్రకారుడు ఆ కుంచెతో ఆ రంగుతో ఆ క్యాన్వాస్ మీద ఎంత విస్తృతమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతాడు కాబట్టి విస్తృతమైన జగత్తు నిర్మాణం అవ్వాలంటే విస్తృతమైన మెటీరియల్స్ అక్కర్లేదు ఇప్పుడు స్వీట్ షాప్కి వెళ్తే రెండు రకాల స్వీట్స్ ఉంటాయి కానీ అవన్నీ కూడా షుగరు ఆట ఆయిల్ మూడే నెయ్యి నెయ్యి నెయ్యి స్వీట్స్ అన్న పక్షంలో నెయ్యి పిండి పంచదార మూడింటి నుంచి ఇన్ని సకాల స్వీట్లు తయారాయి ఇవి కాకుండా మీకు ఇతర దేశాల్లో కూడా ఉంటాయి స్వీట్లు మన దేశంలో ఉన్నంత ఉండవు మన దేశంలో ఉన్నంత స్వీట్స్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు అది ఎలా వచ్చిందో మరి సంస్కారం అర్థం కాదు ఆరోగ్య దృష్ట్యా కూడా స్వీట్స్ ఎక్కువ తినడం మంచిది కదా మంచిది కానివ్వండి అదో అదో ప్రసంగం సో కానీ ఇతర దేశాల్లో కూడా స్వీట్స్ ఉంటాయి డచ్ స్వీట్స్ అని ఇటాలియన్ స్వీట్స్ అని అలాగ ఉంటాయి అక్కడ కూడా మిడిల్ ఈస్ట్ స్వీట్స్ కూడా ఉన్నాయి మిడిల్ అంటే అరేబియన్ దేశాలకు సంబంధించిన స్వీట్స్ అని వాటిల్లో కూడా ఇవే ఉంటాయి నెయ్యి పంచదన పిండి ఇంకా మించి ఏమీ ఉండదు దాంట్లో శరీరానికి పనికొచ్చే పోషక పదార్థం ఏమీ ఉండదు మూడే ఉంటాయి నెయ్యి పంచదార పిండి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మూడింటితోటి ఇన్ని రకాల స్వీట్లు తయారవుతున్నాయి కదా అలాగే ఎనిమిది తత్వాలతో మొత్తం జగత్ అంతా కూడా నిర్మాణమైనది సమష్టి జగత్ ఇంట్లో చిత్రం ఏంటంటే ఈ దేహము ఈ దేహేంద్రియాదులు ఇది కూడా జగత్తులో భాగం ఇవి జగత్తు అర్థం చేసుకుంటుంటే ఇది కూడా అర్థమైపోతుంది ఇవి ఎనిమిది ప్రకృతులు ఈ ఎనిమిది విధములుగా పగిలిన ప్రకృతి ఎవరి ప్రకృతి ఈశ్వరుని యొక్క ప్రకృతి అంటే ఈశ్వరుని యొక్క వశములో ఉండే ప్రకృతి దీన్నే వేదాంత పరిభాషలో చెప్పాలంటే దేన్ని సాంఖ్య పరిభాషలో ప్రకృతి అన్నామో దానినే వేదాంతుల పరిభాషలో మాయాశక్తి అని అంటారు రెండో ఒకటే ఈశ్వరుని వశమై ఉండేటువంటి మాయాశక్తి ఈ ఎనిమిది ఉంటాయి ఇప్పుడు ఎనిమిదితో మొత్తం యూనివర్స్ అంతా ఎంతో ఎలా వస్తుందంటే అదే చెప్తున్నాను మీకు ఇప్పుడు వయలిన్కి ఎన్ని స్ట్రింగ్స్ ఉంటాయి ఏడు స్ట్రింగ్స్ ఉంటాయి ఐదు ఉండేవి ఒకటి ఉండేది అసలు ఇక్కడ ఒకటి మూడు అయింది మూడు ఐదు ఐదు ఏడు ఏడు స్ట్రింగ్స్ తోటి మొత్తం సంగీత ప్రపంచం అంతా సృష్టింపబడుతుందో సృష్టింపబడతా చాలు అలాగే భాషలో యాభై అక్షరాలు ఉంటాయి యాభై రెండు అక్షరాలతోటి మొత్తం సాహిత్యమంతా కూడా ఆ భాషకి చెందినది సృష్టింపబడుతుంది అదేవిధంగా ఎనిమిదే ఎనిమిది తత్వాలతోటి మొత్తం జగత్తంతా కూడా సృష్టింపబడినది ఆ ఎనిమిదిగా ప్రకటమైన ఆ ప్రకృతి మాయాశక్తి నా అధీనంలో ఉంటుంది మీరు ఎప్పుడైనా వింటూ ఉంటారు శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలో ఈ ఎనిమిది అంతేగానే ఆయన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అలా వలసపెట్టి పెళ్లి చేసుకున్నాడని కాబట్టి మన మనం ఇప్పుడు ఆ కళ్యాణాలన్నీ మనం చేసుకుంటూ కూర్చోవాలని వైఎస్ఆర్ నహి హై దానివల్ల ఇబ్బందులు వస్తాయి ఇండియాలో అయితే పర్వాలేదు కానీ అమెరికా లాంటి చోట ఇబ్బంది అక్కడ బైగమి లాకి విరుద్ధం అక్కడ కామన్ సివిల్ కోడ్ ఉంటుంది అమెరికాలో ఒకటే సివిల్ కోడ్ ఓ మతం వాడికి ఓ ఇంకో మతం వాడికి ఇంకో కోడు కాదు అందరికీ ఒకటే ఆ ఒకే మతంలో ఒక యువతి కంటే ఎక్కువ యువతల్ని వివాహం చేసుకుంటే అది ఇల్లీగల్ ఈ మధ్యన సాల్ సాల్ట్లేక్ సిటీ అని యూటా అనే రాష్ట్రంలో ఒక పెద్ద మతప్రవక్త ఒకతనున్నాడు క్రిస్టియానిటీలోనే ఒక డినామినేషను మార్గమన్స్ అని అంటారు అదొక డినామినేషను క్యాథలిక్సు ప్రెసిబిటేరియన్సు అలాగే చాలామంది చాలా డినామినేషన్స్ ఉన్నాయి దాంట్లో మార్గమన్స్ అని ఒక డినామినేషను వాళ్ళలో మతప్రవక్త వాళ్ళు అంటారు ఒకటి కంటే ఎక్కువ వివాహం చేసుకోవచ్చు అంటారు అది అంగీకారం కాదు మీరు సిద్ధాంతాలు ఎన్ని పుస్తకాలు రాసుకున్నా లా అంగీకారం కాదు ఆ మతానికి హెడ్ ఇంకో అమ్మాయిని వెళ్ళాడు ఇద్దరిని రెండో అమ్మాయిని పెళ్ళాడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు కాబట్టి కాబట్టి ఈ బైగమి పాలీగమి అలాగ దాన్ని తీసుకోకూడదు మరీ తూమచ్చి అలాగే చేసేస్తే అది తత్వం అవ్వదండి లేదా తత్వం అవును అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి తత్వంలోకి వచ్చేప్పటికీ బైగమీలు పోలీగమీలు ఇలాంటి సమస్యలు ఉండకూడదు అంచేతనే ప్రతిదానికి మనం సింబాలిక్గా చూసుకుంటూ ఉండాలి శ్రీదేవి భూదేవిని కూడా స్పష్టంగా సింబాలిక్గా తెలుసుకుని ఉండాలి నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను ఇప్పుడు ఈ అష్టమహిషి అన్నది చెప్తున్నా ఆయన వశంలో ఉండే ప్రకృతి అష్టధ అష్టధా భిన్న దాన్నే పురాణంలో చెప్తే అష్టమహిషి అని చెప్తారు వేదాంతంలో తత్వంలో చెప్పి భాష ఒకలా ఉంటుంది పురాణంలో చెప్పి భాష ఒకలా ఉంటుంది విషయం ఒకటే పురాణంలో ఏం చేస్తారంటే కొంత దాచిపెట్టి చెప్తారు ఆ భాష మార్చేసి దాచిపెట్టి చెప్తారు ఆ సింబాలిజం తెలుసుకుని దాన్ని అర్థం చేసుకోవాలి అదే అష్టవిధ ఎనీవే ఏమిటి అష్టవిధ అంటే భూమి ఆపహ భూమి అంటే పృథివీ అని నేలని కాదు సాలిడ్ స్టేట్ ఎక్కడ సాలిడ్ స్టేట్ ఉన్నా ఘన పదార్థం ఉన్నా దాన్ని భూమి పృథివీ అని అంటారు కేవలం నేలనే కాదు ఆ తర్వాత ఆపహ అంటే జలములు అనిలహ అనలహ అనలహ అంటే అగ్ని అనలహ పేరు ఎందుకు వచ్చింది అగ్నికి మీరు అగ్నిలో కట్టెలు వేస్తుంటే అగ్ని చాలు ఇక అంటుందా అందాం చాలు ఇంకా ఇంకేం తింటారు నేను కట్టెలను భక్షిస్తాడు అగ్ని సర్వభక్షక కట్టెలను భక్షిస్తూ ఉంటాడు ఇక కట్టెలు వేస్తున్నారు మీరు ఇంకా నేను భక్షించలేను చాలు నాకు కడుపు నిండిపోయింది అని అండం అలం అని అండం కాబట్టి నవిద్యతే అలం ఎస్య సహా అనలహ అలం చాలును మాట లేదు కనుక ఆయనకు అనలహ అని పేరు అగ్ని వాయు వాయుదేవుడు వాయువు వీచే గాలి ఖం అంటే ఆకాశం కావండి ఇంకో మూడు తత్వాలు ఉన్నాయి ఈ మూడు కాకుండా ఇంకో మూడు ఉన్నాయి ఈ ఐదు కాకుండా ఇంకో మూడు ఉన్నాయి వాటిని కొంచెం కాన్షియస్గా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ ఇక్కడ మీలో మీరు ఈ ఎనిమిది తత్వాలని తెలుసుకుంటే సరిగ్గా అదే పద్ధతిలో మీకు సకల సృష్టి కూడా ఉంది అని తెలిసిపోతుంది ఇప్పుడు సముద్ర జలంలో సముద్ర జలంలో ఒక ఉప్పు స్ఫటిక ఉందనుకోండి ఆ ఉప్పు స్ఫటికల్లో ఏముంటాయి సముద్ర జలంలో ఉన్నవే ఉంటాయి సముద్ర జలంలో ఏముంటుంది ఉప్పును నీరు కలిస్తే సముద్ర జలం ఆ ఉప్పు స్ఫటికంలో ఏముంటుంది ఉప్పు నీరు ఉంటాయి నీరుంటుంది దాంట్లో కాబట్టి ఉప్పు స్ఫటికమును వ్యష్టి అని సముద్రజలాన్ని సమష్టి అని అనొచ్చు మీకు ఉప్పు స్ఫటికం తెలిస్తే సముద్రం తెలిసినట్టే అలాగే ఇక్కడ కూడా ఈ వ్యష్టి దేహము సమష్టి దేహములో వచ్చినటువంటి ఒక చిన్న బుడగ వంటిది కాబట్టి ఎష్టి దేహాన్ని తెలుసుకుంటే సమష్టి దేహం తెలిసిపోతుంది ఇప్పుడు ఈ యష్టిదేహంలో ఏమున్నాయి పృథ్వీ యొక్క వాయు ఆకాశములు ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి చూసుకోండి మీరు ఈ కాళ్ళు పృథివీ ఎబ్డమెన్ పొత్తి ఉంటారు అది ఆపహ జలములు ఆ పైన జఠరాగ్ని ఆ పైన వాయు వాయుదేవత ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆ ఆకాశం ఇదంతా ఆకాశం స్వరపేటికతో సహా ఆకాశం స్వరపేటికంటే మధ్యలో ఉండే స్పేస్ ఆ ఖాళీకే స్వరపేటికానికే ముక్కు పుట్టములు అంటే ఈ అలంకారాలనే కాదు ఆ మధ్యలో ఖాళీ అప్పుడప్పుడు ఆ ఖాళీ మూసికుపోతూ ఉంటుంది అప్పుడు ఆ ముక్కు కోజ్ అవుతున్నాం ఉక్కు క్లోజ్ అయిపోయేది ఉక్కు దూసినది అంత ధ్యూసెంతదే కానీ ఇంకోవట్లేదు ఆ ఉక్కులు కోసేస్తే ఏమైనా కొంత మనకి లాభం కలుగుతుందా అనిపిస్తుంది ఎందుకంటే ముక్కు అంటే ఈ ఈ ఫ్లెష్ అది ముక్కు కాదండి ఆ లోపల ఉండే ఆకాశం ముక్కు కాబట్టి ఆకాశం క్లోజ్ అయిపోతే ఇంకా వీడు బతికే లేకుండా అయిపోతుంది కాబట్టి ఇదంతా ఇక్కడ కూడా సైనస్ ఉంటుంది అది కూడా ఆకాశమే చెవులు ఆకాశం ఇదంతా ఆకాశం చూడండి పంచభూతాలు ఇక్కడ వచ్చేసి అయితే ఇక్కడ ఈ పంచభూతాలనే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఉన్నాయి ఇంకో మూడు ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయి చెప్పండి మనస్సు బుద్ధి అహంకారం మూడు మనసు బుద్ధి అహంకారం ఇది ఎనిమిది ఎనిమిది ప్రకృతి ఎనిమిది మీరు కాదు మరి ఇంక మరి నేనేమిటి అంటే పురుష చైతన్యం ఎరుక ఈ ఎనిమిది ఉన్నాయని తెలిసిందా మీకు ఎనిమిది ఉన్నాయని దేనిలో తెలిసిందో అది మీరు సరే అంటే ఎనిమిది ప్లస్ వన్లో ఉంటారు మీరు ఎనిమిదిలో ఉండరు సో ఇప్పుడు ఇది ఎలాగంటే ఫ్యాన్ తిరుగుతూ దేని వల్ల తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ వల్ల తిరుగుతుంది అయితే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఏమిటి ఈ కాడ ఎలక్ట్రిసిటీయా అవే కాదండి పోనీ ఆ హబ్ ఎలక్ట్రిసిటీయా అది కాదు ఈ మూడు రెక్కలు ఎలక్ట్రిసిటీయా మరి అది కాదు మరి ఏమిటి ఎలక్ట్రిసిటీ ఇవన్నీ దేనివల్ల పనిచేస్తున్నాయో అదే ఎలక్ట్రిసిటీ తెలిసిందండి ఈ త్రీ ఎలక్ట్రిసిటీ కాదు అలాగే ఇక్కడ కూడా ఈ ఎయిట్ పురుషుడు కాదు జీవతత్వం ఎనిమిది కాదు ఈ ఎనిమిది ఉన్నాయని తెలుసుకునేవాడు జీవుడు అది తర్వాత రాబోతోంది కాబట్టి ఎనిమిది మనస్సు బుద్ధి అహంకారం మనస్సు అంటే ఇమోషన్స్ సంకల్పాలు పుట్టి దాన్ని సంకల్పాలు మీకు ఏదైనా కోరిక పుట్టింది అది మనస్సు కోపం వచ్చిందనుకోండి మనస్సు చికాకు పుట్టిందనుకోండి మనస్సు ఈ ఇమోషన్స్ భావావేశములు ఏవైతే ఉంటాయో అవన్నీ మనస్సు వాటి వెనక్కలు మనస్సు వెనకాల బుద్ధి ఉంటుంది జ్ఞానము ఉంటుంది ఇప్పుడు మీకు పది రూపాయలు లెక్క పెట్టారనుకోండి మీకు వంద రూపాయలు ఇవ్వాలి అదర్వాడు లెక్క పెట్టారు లెక్క పెడితే పది తక్కువ ఉన్నాయి తక్కువగానే కోపం వస్తుంది వీడు వందే ఇవ్వాలంటే తొమ్మిది ఇస్తాడు అంటే నేను లెక్క పెట్టకపోతే ఒక పదే ఇప్పుడుకుందామని లెక్క వీడికి అని మీకు కోపం వస్తుంది ఆ కోపం మనస్సు ఏమండి లెక్క పెట్టేప్పుడు తొమ్మిది ఏ ఒకటి రెండు మూడు అలా తొమ్మిదికి వచ్చారు చూడండి అది ఒకటి తక్కువ ఇదంతా బుద్ధి రెండు కలిసి ఏమండి ఈ మనసు మనస్సు ఎవరి అహంకారము ఎవరి బుద్ధి అహంకారము ఈగో అది అహంకారం మూడు ఇవి ఎనిమిది ఉన్నాయి ఇక్కడ ఎనిమిది ఉన్నాయి సమష్టిలో కూడా ఎనిమిది ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఒక పురుషుడు ఉంటాడు ఈ పురుషుడికి జీవుడు అని పేరు మరి సమష్టిలో కూడా పురుషుడు ఒకడు ఉండాలి చేతన పురుషుడు ఆ పురుషుడికే హిరణ్య అని పేరు ఆ పురుషుణ్ణే పురాణంలో బ్రహ్మదేవుడు అని అంటాడు పురాణంలో దేనిని బ్రహ్మదేవుడు అంటారో దానినే వేదాంత దర్శనంలో హిరణ్యదర్భుడు అని వ్యాఖ్యానం చేస్తాడు అంటే ఏమిటనమాట బ్రహ్మదేవుడు ఓ చోట కూర్చుని పెళ్లి చేసుకుని ఓ చోట కూర్చుని ఓ వాహనం మీద చోటు తిరుగుతూ ఉంటాడు ఈ జగత్తు ఇలా ఇక్కడ పడుంటుందని కాదండి బ్రహ్మదేవుడు తనే జగద్ూపంగా ప్రకటమై ఉన్నాడు భూమి రూపంగా ఆ క్రియేటరే ఉన్నాడు క్రియేషన్లో క్రియేటర్ ఇమిడిపోయి ఉన్నాడు అలా అర్థం చేసుకోవాలి ఆయన ఎక్కడో పైన ఉన్నాడు మనందరం కింద ఉన్నామని కాదు ఓకే ఈ పద్ధతి మీకు అభిన్న నిమిత్తోపాదానికి కారణము అంటే ఈ జగత్తు ఎవరి నుంచి దేని నుంచి పుట్టింది దేవుడి నుంచి పుట్టింది ఎవరు దీన్ని ప్రకటించరు దేవుడే ప్రకటించాడు అంటే దేవుడు అంటే బ్రహ్మదేవుడు తన నుండి తాను ఈ జగ ప్రకటమైనాడు దీన్నే ఒక పది జగములు వెలిని మరి పరి లోపలికి గొనుచు అంటే బ్రహ్మదేవుడు ఎలా కుంచుకుని ఉన్నాడు అనుకోండి ప్రళయం ఆయన ఎలా విస్తరించాడు అనుకోండి సృష్టి జగత్తు ఆయనే మళ్ళీ కుంచుకపోతే ప్రళయం అదనమాట కాబట్టి ఆ బ్రహ్మదేవుడు జీవస్థానీయుడు వ్యష్టిలో జీవుడెట్టివాడు సమష్టిలో బ్రహ్మదేవుడు ఎట్టివాడు ఆయనకే పురుష హాని పేరు పురుష సూక్తములో ఉండే పురుషుడు ఆయనే సో సమష్టి పురుషుడు సమష్టి పురుషుడికే బ్రహ్మదేవుడు అనిపేరు ఆయనకే హిరణ్య గర్భుడు అని పేరు అలాగే ఇక్కడ వ్యష్టి జీవుడు మంచిది సో ఆ బ్రహ్మదేవుడికి నేను సృష్టి చేస్తాను అనే ఒక నేను భావన ఉంటుంది అదే అహంకారం సృష్టి చేయటానికి జ్ఞానం కావాలి అదే బుద్ధి సమష్టి బుద్ధి తర్వాత సృష్టి చేయాలనే సంకల్పం పుడుతుంది కామన సో కామయత ఆయన కూడా కోరిక బయలుదేరింది సృష్టి చేయాలి కర్మ కర్మఫలాలని ఇవ్వాలి సృష్టి చేయాలి అది మనస్సు సో మీకు మనస్సు ఉందంటే సమష్టిలో మనస్సు లేకుండా మీకు మనస్సు ఉండదండి సమష్టిలో పృథివీ లేకుండా మీలో పృథివీ ఉంటుందా ఉండదు సమష్టిలో నీరు లేనిదే మీలో నీరుంటుందా ఉండదు సమష్టిలో వాయువు లేకుండా మీ లోపల వాయువు ఉంటుందా ఉండదు అదేవిధంగా సమష్టిలో మనస్సు బుద్ధి అహంకారం లేకుండా మీలో కూడా మనస్సు బుద్ధి అహంకారము ఉండదు సమష్టిలో ఉండే పంచభూతాలు కనపడుతూ ఉంటాయి సమష్టిలో ఉండే మనస్సు బుద్ధి అహంకారం ఇదిగో ఇది మనస్సు అని అలా చూపించడానికి వీల్లేదు కానీ మీలో ఉండే మనస్సు బుద్ధి అహంకారం మీకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి అవి కూడా సమష్టిలో సమష్టి లెవెల్లో ఉంటాయి ఇప్పుడు మీరు మనస్సు సంకల్పం అన్నారు ఆ సంకల్పంలో భాష ఉన్నా ఉండదా ఘటము సంకల్పం చేశారు మీరు ఘట సంకల్పం చేశారంటే ఘటము అనే నామం కదా ఆ ఘటము అనే నామము భాషకి చెందినదే కదా భాష వ్యష్టియా సమష్టియా వ్యష్టి కాదండి భాష సమష్టి భాష సమష్టి కాదు సమష్టి వ్యష్టి కాదు భాష సమష్టి కదండి భాష మీరు ఒక్కరిదే భాష కాదు కదా భాష సమష్టి కదా తర్వాత ఘటరూపము దాని జ్ఞానం మీకున్నది ఘటరూపము అది వ్యష్టియా సమష్టియా సమష్టి కాబట్టి మీరు నా మనస్సు అని మీరు అంటున్నా అది సమష్టియే మీ మనస్సులో ఉండే సంస్కారాలు మీరు పెట్టుకున్నారా మీ తల్లిదండ్రులు సమాజము పెట్టారా తల్లిదండ్రులు సమాజం పెట్టిన సంస్కారాలు కాబట్టి అది సమష్టి మీ మనస్సు సమష్టి సమష్టిలో అంతర్భాగం మీకు మ్యాథమెటిక్స్ వచ్చిందనుకోండి మీకు మీ బుద్ధిలో ఉన్న మ్యాథమెటిక్స్ జ్ఞానము ఇది ఎష్టే సమష్టి అండి బాబు కాబట్టి మీలో వ్యష్టిగా భాషించి కూడా సమష్ఠే ఎనీవే దాంట్లో కొంత వ్యష్టి అంశం కూడా ఉంటే ఉండొచ్చు వ్యష్టి అనేది ఎందుకుంది సమష్టి ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ సమష్టి గురించి చెప్తున్నట్ట ఎనిమిది తత్వాలు వ్యష్టి గురించి చెప్తున్నట్టండి రెండూను ఒకటి చెప్తే రెండు కలిసిపోయినట్టే ఒకటి చెప్ ఒకటి చెప్తే రెండూ కలిసిపోయినట్టే ఇప్పుడు పుకణికలో ఏముందో చెప్పారనుకోండి సముద్రంలో ఏముందో చెప్పినట్టే సముద్రంలో ఏముందో చెప్తే ఉప్పు పనికిలో ఏముందో చెప్పినట్టే ఇది అష్టధా ప్రకృతి ఎనిమిది రకముల ప్రకృతి తర్వాత దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే ఈ ప్రకృతిలో మీ దృష్టిలో మీలో మీరు చూసుకున్నప్పుడు ఐదు బాహ్యములు ఉన్నాయి పృథివీ జప్తేజు ఆకాశములు పృథ్వ తేజు పృథివీ ఐదు బాహ్యములు బాహ్యములు అంటే తెలుస్తూ ఉంటాయి కానీ మనస్సు బుద్ధి అహంకారము ఆంతరము లోపలుంటాయి కంటే కనపడేవి కాదు మొత్తానికి ఐదు ప్లస్ మూడు ఎనిమిది కలిసి అష్టధా ప్రకృతి మీరు అష్టమహిషుల దగ్గర కూడా శ్రీకృష్ణుడికి ముగ్గురు ఆంతరంగిక మహిషులు ఐదుగురు ఆంతరంగికులు కాని మహిషులు ఏదో రుక్మిణీదేవి సత్యభామాదేవి ఇంకో దేవుని కూడా రెచ్చండి ఈ ముగ్గురు ఆంతరంగికులు ఇక ఈ జాంబ జాంబవతి కాలింది వీళ్ళు ఐదుగురు సైడ్స్లో ఉంటారు సో ఆ రకంగా కూడా మీరు వ్యాఖ్యానం చేసుకోవచ్చు మొత్తానికి ఐదు ప్లస్ మూడు కలిపి ఎనిమిది అష్టధా ప్రకృతి ఇప్పుడు మీరు దీంట్లో ఆలోచించండి ఒక క్రోధంతో ఉన్నవాని క్రోధము అది ఏమిటది మనస్సు అంటే అష్టధా ప్రకృతిలో భాగము ప్రేమాన్వితుని ప్రేమ అదేమిటి అది అది అష్టధా ప్రకృతిలో భాగమే సో దయతో నిండిన వాడి దయ ఏమిటై అష్టధా ప్రకృతిలో భాగమే దుఃఖితిని ఆక్రందనమేమి అది అష్టధా ప్రకృతిలో భాగమే అంటే ఈ ఈ ఒకే ఆత్మ చైతన్యము ఒకే ప్రకృతి కలిపి ఆడేటువంటి లేలలే ఇవన్నీ కూడా ఈ కోపాలు తాపాలు ఇవన్నీ కూడా అంటే అతను ఎవడైనా మన అనుకోండి ప్రకృతి అంతే ఆ ప్రకృతి అక్కడ అలా మీరు చక్కగా వినేవ నవ్వు నవ్వారనుకోండి అదే ప్రకృతి ఇక్కడ ఇలా అదే ఆత్మచైతన్యం యొక్క లీలయే లేకపోతే ఆత్మచైతన్య సన్నిధిలో ప్రకృతి యొక్క లీల ఇది ఆత్మచైతన్యం యొక్క సన్నిధిలో ప్రకృతి లీల దీనికోసం తాప తాపము కోపము దుఃఖము వీటికి ఏమీ స్థానం లేదు ఓ నవ్వునవ్వు అంతా ప్రకృతి అయ్యా అని ఓ ఎందుకంటే దట్ ఈస్ ది ట్రూత్ అనివే చూ చూసారా మీరు విచారం చేయటం ప్రారంభిస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది కారణ విచారం చేయాలి కారణ విచారము కార్య విచారము అని ఉంటాయి ఇప్పుడు మనం చేస్తున్నది కారణ విచారం ఇప్పుడు బంగారము యొక్క ధర్మాలు మీరు తెలుసుకున్నారనుకోండి ప్రాపర్టీస్ ఆఫ్ గోల్డ్ మీరు తెలుసుకున్నారనుకోండి దాన్ని ఏమంటారు కారణ విచారం కార్య విచారం కారణ విచారం అంటారు అది మీరు తెలుసుకుంటే మిమ్మల్ని సైంటిస్ట్ అని అంటారు గోల్డ్ అనే మెటల్ యొక్క స్పెషలైజేషన్ చేసిన సైంటిస్ట్ అని ఉంటారు అలా కాకుండా ఆ బంగారంతో తయారు చేసిన నగల మీద విచారం చేశారనుకోండి అప్పుడు మీరేమిటవుతారు ఒక కన్స్యూమర్ అవుతారు లేకపోతే నగల వ్యామోహము కలిగిన ఒక మనిషి అవుతారు దీంట్లో మనిషిని ఉద్ధరించేది ఏది కార్య విచారమా చెప్పండి కారణ విచారం చేయాలి కార్య చేస్తే మనస్సు కలుషితం అవుతుంది రాగద్వేషాలు నిండిపోతాయి ఇప్పుడు మీరు ఈ బంగారపు ఆభరణాలన్నీ పుస్తకం ముద్రించిన పుస్తకం ఒకటి ఎదురుకుండా పెట్టుకుని ఈ బొమ్మలు ఇది బాగుంది ఇది బాగులేదు బాగులేదు అంటే అర్థమేంటి ఇది బాగుందంటే రాగం అది బాగులేదంటే ద్వేషం కాబట్టి రాగద్వేషాలు మిగులుతాయి కార్య విచారణలో రాగ కార్య విచారం చేయకూడదు ఇప్పుడు నలుగురు కూర్చుని ఆయన అలాంటివాడు ఈయన ఇలాంటి వాడని అంటే రాగద్వేషాలు పెరుగుతాయి అలాంటి విచారం చేయకూడదు మరి అలాంటి విచారం చేయాలి ఏమండి ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రకృతి ఈశ్వరుని యొక్క ప్రకృతి కదా ఈ దీంట్లో ఎన్ని తత్వాలు ఉన్నాయి ఇలాంటి విచారం మొదలుపెట్టారనుకోండి అప్పుడు మీరు ఈ వైయక్తికమైనటువంటి రాగద్వేషాలకు అతీతంగా కారణ విచారము మనస్సును శుద్ధం చేస్తుంది ఇప్పుడు మనం చేస్తున్న విచారం అదే మంచిది సో చిత్రం ఏమిటంటే ఒకే ప్రకృతి ఒకే చైతన్య ఆత్మ యొక్క సన్నిధిలో ఇన్ని పరస్పర విరుద్ధ భావాలుగా ప్రకటన ఉంటుంది ఇప్పుడు నేల నీరు ఉన్నాయనుకోండి నేల నీరు మనిషి నిలబడాలంటే నీటిలో నిలబడలేండి నేల మీద నిలబడాలి పడవ పయనించాలంటే నేల మీద పెడితే లాభం లేదు నీటిలో పయనిస్తుంది కానీ ఈ పరస్పర విరుద్ధాలుగా ఉంటాయి నేల నీరు కానీ వాస్తవంలో ఆ నేలా నీరు ఒకే పరమాత్మ యొక్క ప్రకృతి నేలగా నీరుగా మనముందున్నది పైకి ఇంత భిన్నంగా కనపడినా మూలంలో ఒకే పరమాత్మ యొక్క ప్రకృతి కాలదు అది విచారం తర్వాత ప్రకృతి వర్ణన ఇప్పుడు ప్రకృతిని విచారం చేసుకోవడం దీనికి ఇంకొక చక్కటి ప్రయోజనం ఉన్నది మనం ఏమనుకుంటామంటే ఈ ప్రకృతి చుట్టూ ఉన్న ప్రకృతిలో కొంత భాగాన్ని ఆ ప్రకృతి నుండియే పుట్టిన బుడగ వంటి ఈ దేహమును నాది నేను అని మనం భ్రమపడుతూ ఉంటాం కొంతమంది అనుకుంటారు సో నేల చూపించి ఈ నేల నాది ఈ పొలం నాది ఈ ఇంటి స్థలం నాది అని అనుకుంటారు అలా అనుకోవటంలో రాగద్వేషములు ఆ అటాచ్మెంట్ ఆసక్తి పెరిగి సంసారంలో బద్ధులై ఉంటారు ఇది ఎలా ఉంటుందంటే లోకం యొక్క తీరు చాలా విడ్డూరంగా ఉంటుంది నాకు ఒక గ్రూప్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నాకు తెలుసు వాళ్ళందరూ మంచివాళ్ళు వాళ్ళ తాతగారో ముత్తాతగారో తార్నాక జంక్షన్ దగ్గర ఆయనకి ఐదు వందల స్థలం ఉండేది తార్నాకా జంక్షన్ దగ్గర అక్కడ ఆ స్థలం ఉందని వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే తార్నాక అంటే ఒకప్పుడు హైదరాబాదు బయట ఉండేది ఎక్కడో ఉండేది తార్నాక అంటే హైదరాబాద్ అంటే ఆ బిట్స్ అండ్ పోటీ అది హైదరాబాదు అంటే తార్నాక ఎక్కడ ఉందండి ఎక్కడో ఉండే ఉస్మానా యూనివర్సిటీ దాటిపోవాలి ఎక్కడో ఉండే అలా ఉండేది అక్కడో ఐదు వందలు గజాలు గజం పావలా ఇచ్చి ఉన్నాడు దానికి విలువే లేదు ఆయన పోయారు ఆయన అముత్తాత గారు తాతగారు పోయారు అయినా పట్టించుకోలేదు ఎవడు పట్టించుకుంటాడు గిజం రూపాయి పోవాలా ఇండి అది ఎవరికి కావాలి అది పట్టించుకోలేదు వీళ్ళు కొడుకులు కూతుళ్ళు మనవాళ్లు వీళ్ళందరూ పెరిగి మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో అన్ని దేశాల్లోనూ ఉన్నారు అమెరికా కెనడా ఇండియా ఢిల్లీ హైదరాబాద్ అంతటా ఉన్నారు సడన్ గా ఐదు గిజాల ధర రెండు కోట్ల రూపాయలైంది అయ్యప్పటికి వీళ్ళందరూ దెబ్బలాడుకోవడం ప్రారంభించారు అది చిత్రం అంతకుముందు ఎవరికి పేరు ఎవడికి తెలీదు ఇప్పుడు అందరూ అన్ని పేర్లు తెలుసుకుని లీగల్ స్టేటస్లు తెలుసుకుని దెబ్బలు ఆడుకుంటున్నారు ఇప్పుడు ఐదు వందల గజాల సంగతి ఇంకా ఏం తేలలేదు అలా కోర్టులో పడేడుస్తూ మీరు తార్నాకాల చుట్టూ బిల్డింగులుండి మధ్యలో ఖాళీ స్థలం ఒకటి అలాగా ఉంటుంది అది ఇదే కోర్టు కేసులు తేలలేదు మొన్న అలాగే అల్వాల్లో కూడా ఒకటి స్థలం అలాంటిది ఉంది ఓ ఎకరం చింతతోపు తుమ్మతోపు ఉండేది బిజినెస్ బిల్డింగ్లతో నిండి ఉంటుంది ఆ మధ్యలో తుమ్మతోపు నేను అప్పుడు అడిగాను ఈ తుమ్మతోపు ఇలాంటి పెట్టారు చాలా ఉంది ఎన్విరాన్మెంట్ అంటే వీళ్ళకి ఎంత ప్రేమో అని అంటే వాళ్ళు అన్నారు ఎన్విరాన్మెంట్ ప్రేమ కాదండి ఒక ముస్లిం ఆయనకి ఒక హిందూ ఆయనకి ఎకరం భూమి మీద లీగల్ కాంప్లికేషన్స్ నడుస్తున్నాయి చేత అలా ఉంది నేనన్నా అయితే పర్వాలేదు లీగల్ అయితే ఉంటాయి రెండు మూడు శతాబ్ దశాబ్దాలైనా అలా ఉంటుంది కోర్టు ఇప్పట్లో ఇది ఏమి తేల్చి ఇది ఈ తుమ్మతోపు సుఖంగా ఉంటుంది నేను అనుకున్నాను అలా ఉండేది కూడా ఒక పాతిక సంవత్సరాలు నేను రోజు చూసి వాడినా తుమ్మతోపు రోజు కాదు వెళ్ళినప్పుడు అలాగే ఉండదు కానీ మొన్న క్లాసుకు వెళ్తుంటే బొలారం అదంతా కొట్టేశారు ఏమండి కోర్టు కేసు సెటిల్ అయిపోయింది అని అడిగాను చేస్తని చెప్పారు కోర్టు కేసు అలా సెటిల్ అవ్వడం అంటే కోర్టు తీర్పు చెప్పలేదు వీళ్ళలో వీళ్లు పనిచేసుకున్నారు కోర్టు కేసు విత్త కోర్టు తీర్పు ఇప్పుడు చెప్పదు ఇరవై శతాబ్దమే అది సో అ కొట్టేసారు సో ఈ విధంగా ఈ ల్యాండ్ కోసము నాది నాది నాది అని తీవ్రమైనటువంటి రాగద్వేషాలతో ఉంటారు ఇక దేహం దగ్గరికి వచ్చే మరీ అధ్వాన్నం ఈ రకమైన రాగద్వేషముల నుండి మనిషి బయటపడాలి ఇల్లు అగ్నే ఉండకూడదని నేను ఈ నాది అనేటువంటి మమకారం నుంచి బయటపడాలి దేహము దగ్గరకు వచ్చేప్పటికి నేను అనే అహంకారం నుంచి బయటపడాలి అలా బయటపడ్డానికి ఈ వర్ణన బాగా ఉపయోగిస్తుంది ఎందుకంటే ఇదంతా ఈశ్వరుని యొక్క ప్రకృతి మీది కాదు నాది కాదు నేనుండి చోట నేనున్నా మీరుండీ చోట మీరున్నారు మనం ఇప్పుడు ఏం మారిపోక ఎక్కడుండే వాళ్ళం అక్కడే ఉంటాం కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇంట్లో నాది అన్న దగ్గరి లేదు ఆఖరికి వాక్కు ఉందనుకోండి వాక్కు ప్రకృతి పురుషుడా మీరు చెప్పండి ప్రకృతి ఎందుకంటే మనస్సు బుద్ధి అహంకారము ప్రకృతిలో పడ్డప్పుడు వాగింద్రియం కూడా ప్రకృతే అవుతుంది ఇంకేతనే తవై నీ వాక్కుని నీకే సమర్పిస్తున్నాను అన్నారు ఒక కవి ఓ చోట త్వదీయాభిర్వాగ్భి తవ జనని వాచాం స్తుతిరియం అని సౌందర్యలహరిలో ఓ మహాకవి నీ వాక్కులేవి నీ వాక్కులతో నీ బుద్ధితో నీ మనస్సుతో నిన్ను స్థుతిస్తున్నాను అన్నారు దీంతో నాదేమీ లేదు ఇలాంటి అభిప్రాయమే తవైవ వస్తు గోవింద శుభ్యమేవ సమర్పయ ఇప్పుడు పువ్వులు కోసి దేవుడికి సమర్పిస్తారు చాలామంది ఏమనుకుంటారు మా పువ్వులవి మేము దేవుడికి దేవుడి మీద దయచూపించి దేవుడికి శోభన కలిగించడం కోసం మా పువ్వుల్ని దేవునికి ఇచ్చేసినాము అని అనుకుంటారు ఇప్పుడు దేవుడు రుణపడి ఉంటాడు మనకి మరి మన వస్తువులు ఆయనకి ఇచ్చేసి ఉంటే ఉంటాడు కదా సో అలా అనుకుంటారు చాలా తప్పది పువ్వులు దేవుడివా మనవా చెప్పండి మన పెరట్లో కాసిన పువ్వులు పూచిన పువ్వులు మనవా దేవుడిగా మనవే మనవిగా దేవుడివే మన ఇంట్లో కిచెన్లో ఓ కుండి పెట్టి ఓ లత పెట్టి ఆ లత నుంచి ఓ పువ్వు వచ్చిందనుకోండి అది మనదా దేవుడిదా దేవుడిదే మనది కాదు మనది మనదా అనడానికి వీలు లేదు ఒకసారి ఒక ఒక యజమానుడు దొడ్లో అంటే ముందు గార్డెన్లో చక్కగా రోజెస్ అన్ని బెడ్స్ పువ్వులు బెడ్స్ కింద పెట్టుకుని లానంతా పెట్టుకుని పువ్వులన్నీ పెంచుకున్నాడు ఆయన ఆయనకి గార్డెనింగ్ అంటే ప్రీతి తెల్ల వారేపటికి ఒక్క పువ్వు కూడా ఉండకుండా ఎవళ్ళో వాటికి తురిమేసేవాళ్ళు అవి ఉండి ఇవ్వు కావు ఎవళ్ళు తెల్లవారుజాములు వచ్చి ఈ ఇలా పోసుకుపోతున్నారని ఆయన ఓ రోజు కాపలా కాసాడు కాస్తే ఈ కోసి ఆయన నాలుగు గంటలకే వచ్చేసాడు వచ్చేసి గోడ దూకేసి ఎందుకంటే గేటు పెట్టేస్తుంది గేటుకు తాళం వేస్తుంది గోడ దూకేసి పోసేస్తున్నాడు ఈయన వెళ్ళి చేపట్టుకున్నాడు దొరికేదాం కానీ ఆయన అన్నట్టు దొంగ అంటావేమిటి నేనేం దొంగనకాలు మరి పువ్వులు ఎందుకు కోసేస్తున్నాను శ్రీకృష్ణుడికి అర్పించడం కోసం కోసేస్తున్నాను శ్రీకృష్ణుడి కాబట్టి ఈ పువ్వులు నీవి కావు నీవి కావు శ్రీకృష్ణుడు పువ్వులు ఇవి శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడికి ఇస్తున్నావు నువ్వెవడవు నా చేపట్టుకున్నావు అని ఆయన ఏమో ఆ పువ్వులన్నీ కోసం పొట్లా వేసుకుని గేట్ తీసుకుని వేసు సో అలాగంటే జబర్దస్తి అక్కర్లేదు కానీ వాస్తవం ఏమంటే సో ఇప్పుడు దానికి దాని మీద సమాధానం ఇంకో వాళ్ళు ఏమని చెప్పారంటే ఓకే అవి ఈయన పువ్వులు కావు ఇవి శ్రీకృష్ణుడి పువ్వులే మరి నువ్వెందుకు వస్తున్నావు శ్రీకృష్ణుడి పువ్వులు అయినప్పుడు అక్కడ ఉంచేయచ్చు కదా నువ్వెందుకు వస్తున్నావు నీవి కదా ఆయనవి కావు నీవి కావు నువ్వెందుకు వస్తున్నావు శ్రీకృష్ణుడి పువ్వులు శ్రీకృష్ణుడికి ఇవ్వడం కోసం వస్తున్నావు ఇప్పుడు అక్కడుంటే శ్రీకృష్ణుడికి ఇచ్చినట్టు కదా శ్రీకృష్ణుడివే కదా ఇంక ఇవ్వడం ఏంటంటే ఇప్పుడు ఎవరో తల్లో పువ్వులు పెట్టుకున్నారు అవి లాగేసి ఆవిడ చేతిలో పెట్టాలా అక్కర్లేదు కదా ఆల్రెడీ శ్రీకృష్ణుడు అవి పీకేసి మళ్ళీ శ్రీకృష్ణుడు బొమ్మకి పెట్టాలా అని ఈయన ప్రశ్న వేశారు ఈ ప్రసంగం యొక్క సారమేమంటే ఈ ప్రకృతిలో నాది అన్న దగ్గరి ఏదీ లేదు ఎందుకంటే మే ప్రకృతి అని శ్రీకృష్ణుడు అంటుంటే మళ్ళీ మే ప్రకృతి అని మనం అనుకోవడం మనం ఏమనాలి తల ప్రకృతి ఈశ్వర తవైవ వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే కాబట్టి ఈ ఈ సృష్టిలో ఈ దేహంతో సహా సర్వము ఈశ్వరునిదే నాది అనే మాట ఉండడానికి వీరు లేదు దేహం ఎడల కూడా అహం అనే అహంకార దానికే అహంకారము అని పేరు అది కూడా దోషమే అందులో శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో నిర్మమో నిరహంకార అలా దానికి బ్రాహ్మీ స్థితి అని పేరు పెట్టాడు బ్రహ్మజ్ఞానము కలిగిన మహాత్ముడు ఉండే స్థితి దానికి బ్రాహ్మీ స్థితి అని పేరు ఆ స్థితి ఎలా ఉంటుంది ఆ స్థితిలో నాది నేను అనే రెండు మాటలు ఉండవు అది ఈ విచారం యొక్క చక్కని ప్రయోజనం చూద్దాం భాష్యకర్లేమంటారో భూమిరితి భూమిరితి పృథివీ తన్మాత్రముచ్యతే నూలా అంటే చిన్న చిన్న టెక్నికల్ పాయింట్ ఇప్పుడు భూమి వాయువు ఇవన్నీ కూడా మనకి ఇంద్రియ గోచరములయ్యేవి స్థూల పంచభూతములు ఈ స్థూలములైన పంచభూతములు వాస్తవంలో సూక్ష్మములైన పంచభూతాల నుంచి పుట్టేవి సూక్ష్మ పంచభూతముల నుండి స్థూలమైన పంచభూతం పుడుతుంది అది ఎలాగంటే చూడండి ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి ఆ తిరగడం ఏమిటి ఎనర్జీ ఏమండి దేని వల్ల తిరుగుతోంది ఎలక్ట్రిసిటీ వల్ల తిరుగుతోంది ఎలక్ట్రిసిటీ ఏమిటి అదే ఎనర్జీయే కానీ ఎలక్ట్రిసిటీ అనే ఎనర్జీ మీకు కనపడదు తిరగడం అనే ఎనర్జీ కనపడుతుంది అంచే కనబడేది స్థూలం కనబడనిది సూక్ష్మం ఎప్పుడు స్థూలం సూక్ష్మం నుంచి పుడుతుంది స్థూలం నుంచి సూక్ష్మం పుట్టదు స్థూలం సూక్ష్మం నుంచి పుడుతుంది అలా తీసుకోండి నేను ఫ్యాన్ దృష్టాంతం ఇచ్చాను మీకు దృష్టాంతాన్ని ఇటు అటు సాగతీయకూడదు సో ఆ దృష్టాంతంలో స్థూలము సూక్ష్మం నుంచి పుట్టింది అవునండి ఇప్పుడు అదేవిధంగా మీకు పంచస్థూలభూతములు లెక్క వేయట్లేదు ఇక్కడ పంచస్థూలభూతములకు మూలంలో ఉండే పంచ సూక్ష్మభూతములు వాటిని తన్మాత్రలు ఉంటారు ఎందుకంటే ఈ పంచస్థూలభూతాలలో అన్నీ కలిసిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ కాళ్ళు పృథివీ అన్నాను నేను కేవలం పృథివి కాదు పృథివీ ప్రధానం పృథివీ మెయిన్ కానీ అపహా ఉంది అగ్ని ఉంది వాయు ఉంది అన్నీ ఉన్నాయి ఆకాశం కూడా ఉంటుంది ఆ వెయిన్స్లోనూ అక్కడ ఆకాశం కూడా ఉంటుంది అన్నీ ఉంటాయి కాల్లో కానీ చాలా అల్పంగా ఉంటాయి మిగతావి పృథివీ అంశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ స్థూలభూతములలో అన్నీ కలిసిపోయి ఉంటాయి కలగాపులకంగా ఉంటాయి కానీ తన్మాత్రము అది మాత్రమే ఇప్పుడు మీకు టొమాటో పచ్చడి చేశారనుకోండి టొమాటో కట్ చేసి దేనితోటి కలపకుండా పెట్టారనుకోండి ఇప్పుడు టొమాటో పచ్చడిని టొమాటో కట్ చేసి పెట్టిన శాలెడ్ని వర్ణించటానికి ఈ శాలడ్ ముక్కలను మనం ఏమనచ్చు టొమాటో మాత్రము అనొచ్చు టొమాటో పచ్చడిని టొమాటో మాత్రము అనగలరా అనలేదు ఈ స్థూలభూతాలు ఉన్నాయి చూసారా ఇవన్నీ కలగా పొలము అన్నప్పుడు వాయువు ఉంటుంది అజ్ఞా అన్ని కలిసిపోయి ఉంటాయి కానీ సూక్ష్మభూతములు తన్మాత్రములు అది మాత్రమే మీకు సూక్ష్మభూతాలు ఎక్కడున్నాయో చూపించమంటారా లోకంలోనూ మీలోనే ఉన్నాయి ముక్కుందనుకోండి అది సూక్ష్మ పృథివీ అంచేతనే గంధాన్ని మాత్రమే ఆఘ్రాణించగలుగుతుంది ముక్కుతోటి రూపం తెలియదు గంధం మాత్రమే తెలుస్తుంది కన్ను సూక్ష్మ అగ్ని తేజస్సు అని చెప్పిన రూపం మాత్రమే తెలుస్తుంది ఇంకేంటి కన్నుతో మీకు గంధం తెలియదు ఇప్పుడు సినిమా చూస్తున్నారు మీరు చూస్తుంటే అబ్బా ఈ పూలదోట ఎంత పరిమళ ఉంటుంది అంటాడు ఆయన ఎవరు నాయకుడు నాయకుడు నాయిక పూల తోటలో విహరిస్తూ ఏదో పాట ఏదో పాడతారు కదా ఆ పాట ఏమైనా ఉంటుంది చూడు ఈ పూలదోట ఎంత పరిమళంగా ఉందో అని ఉందనుకోండి ఆ పరిమళం మీకు ఏమైనా తెలుస్తుందా తెలీదు కంటితో मुक्त <laughs> तो चूसीदे उतो अदे गंध उधर तेज मात्र मात्र कन शब्द चवी गंधमात्रक् रसमे नाक स्पर्श मतमे चंद सो चूँ पंच तुम सूक्ष्म भूतमल वीलोई బయట ఉండవు సూక్ష్మభూతాలు బయటంతా కూడా కలగాపులకంగా ఉంటాయి కాబట్టి ఇక్కడున్నది సూక్ష్మములు ఎందుకో తెలుసునా మనస్సు బుద్ధి ఆకాశము సూక్ష్మాలు కదండి మనస్సు బుద్ధి అహంకారం సూక్ష్మములు ఆ సూక్ష్మములతో కలిపి చెప్పారు కనుక ఈ ఐదు భూతములు కూడా సూక్ష్మములే కానీ స్థూలములు కాదు సూక్ష్మములు అనేప్పటికీ మాత్ర పదాన్ని ప్రయోగిస్తారు తన్మాత్ర అంటారు అది మాత్రమే ఉంటుంది కలయిక ఉండదు కల్తీ ఏమి సూక్ష్ స్థూలభూతాల్లో అన్నీ కలిసిపోతాయి ఆ కలిసిపోయేదానికే పంచీకరణము అని పేరు ఊరికే వేదాంతం చదువుకున్న వాళ్ళు ఇవన్నీ తెలుస్తాయని నేను సూచనగా చెప్పాను శంకరులు ఊరికే హెచ్చరిక చేశారు అది స్థూలం అనుకునే స్థూలం కాదు సూక్ష్మము భిన్నా ప్రకృతి రష్ట ఇతివచనాత్ ఎందుకంటే ప్రకృతి ఎనిమిదిగా భిన్నమైనది అన్నప్పుడు ప్రకృతి సూక్ష్మము ఆ సూక్ష్మం నుంచి ఎనిమిది వచ్చే ఆ ఎనిమిది కూడా సూక్ష్మములే ఉంటాయి అంతేకాని ఆ ఎనిమిదిలో ఐదు స్థూలములు మూడు సూక్ష్మములు ఉండవు కదా అర్థమైందా తర్వాత వస్తాయి స్థూలాలు డైరెక్ట్గా పుట్టి ప్రకృతి భిన్నమై పగిలి ఏర్పడింది అంటే సూక్ష్మములే ఏర్పడతాయి ఆ తర్వాత స్థూలాలు వస్తాయి మళ్ళీ దాంట్లో సగం ఇటు సగం అటు కాదు ఐదేమో స్థూలం మూడు సూక్ష్మం అలా ఉండవు అర్థమైందండి తథ అబాధయోపి తన్మాత్రాణ్యేవా ఉచ్యంతే పృథివీ ఎలాగైతే స్థూలం కాదు సూక్ష్మము అనగా తన్మాత్ర పృథివీ తన్మాత్ర అంటారు అలాగో అదేవిధంగా అప్పు అప్పు అంటే అప్పు కాదు తెలుగు అప్పు కాదు సంస్కృతం అప్పు సంస్కృతం అప్పుకి నీరు అని అర్థం తెలుగు అప్పుకి రుణము అని అర్థం ఈ తెలుగు అప్పు సంస్కృతం అప్పు దాంట్లో ఉండే ఆ శ్లేషను అర్థంగా పెట్టుకుని ముళ్లపూడు వెంకటరామణ గారు ఒక పుస్తకం ఒకటి రాశారు సూర్యుడు తన కిరణములతో భూమి నుండి అప్పు తీసుకుంటున్నాడు అని అప్పు తీసుకుంటున్నాడు అంటే నీళ్లు తీసుకుంటున్నాడు కదా మరి అప్పు తీసుకుంటాడు అప్పుడు నీళ్లు కూడా తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేస్తాడు కానీ అప్పారావు మాత్రం తీసుకున్న అప్పు ఎప్పుడు తిరిగి ఇవ్వడు సో ఒకసారి అప్పారావు ఏం చేశాడంటే ఓ గ్లాసు నీళ్లు పోసి దాంట్లో కొన్ని నీళ్లు నోట్లో పోసుకొని ఇదిగో మీ అప్పు మీకు తిరిగి ఇచ్చేస్తున్నారు అని మిగిలిన నీళ్లు ఇచ్చేసాడు అంటే ఆయన కంగారు పడిపోయి ఇదేమిటో నువ్వు నాకు వెయ్యి రూపాయలు అప్పు ఉన్నావు కదా నువ్వేమో గ్లాసులు నీళ్లు వాపస్ ఇచ్చి అప్పు తిరిగి ఇచ్చేస్తున్నానంటావేమిటి అంటే అప్పు అంటే నీళ్ళు అని అర్థం ఉంది మీకు సంస్కృతంలో తెలియదేమో పోలే ఇప్పుడు ఆ సంగతి తెలిసింది నువ్వు ఇవ్వాల్సిన వెయ్యి రూపాయల అప్పు మాట ముందు ఈ అప్పు తీసుకోండి ఆ అప్పు తర్వాత చూద్దాం అంటాడు అప్పారావు అప్పులు అప్పారావు సంస్కృతంలో అప్ అప్పు తెలుగులో వచ్చే మీరు చెప్తాం కాబట్టి ఇక్కడ అప్పు శబ్దం ఉంది భూమి రాపో నిలో వాయు ఆపహ అన్నది అప్పు యొక్క బహువచనం బహువచనంలో అలా దీర్ఘం వస్తుంది అది కూడా తన్మాత్రలే మీ గురికే తెలుగు తేడా ఎలా ఉంటుందో చూపించాను అందులో ఆయన ముళపూడి వెంకటరమణ మంచి కవి ఆయన మంచి సమర్థుడైన కవి మంచి జ్ఞానం మంచి విజ్ఞానం కలిగిన కవి అంచేతనే ఆయన ఇలాంటివన్నీ చాలా రాశాడు ఈ సూర్యుడు భూమి నుంచి అప్పు తీసుకుంటున్నాడు అంటే నేను ఆశ్చర్యపోయాను అబ్బా ఎంత బాగా చెప్పాడు రా కవి అంటే మరి అలా చెప్తాడు